ీవా గణపతివామహే కవి కవీనా జ్యేష్టరాజమ్ బ్రహ్మణా బ్రహ్మణస్వత శృణ్వన్మో సాదరీమణిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్య వందే గురు పరంపరా కౌన్య కుంతీపుత్రుడవర్జున యత్ కరోషి మదర్పణం కురు కర్మను నీవు చేస్తున్నావో కరోషి అంటే వర్తమాన కాలము చేస్తూ ఉన్నావో దానిని నాకు సమర్పించుము అంటే కర్మలు సమర్పించడం అంటే కర్మ నాది ఎలా అవుతుందో దానిని నిరాకరిస్తే ఈశ్వరునికి సమర్పించినట్లవుతుంది కర్మయల్లు రెండు రకముల ఆసక్తి అహంకార మమకార రూపంగా మనకు అనుభవంలో వస్తూ నాది నాకు కావాలి దాని పేరు మమకారణం కర్మకు కర్తను నేనే చేయువాడను నేనే దాని పేరు అహంకారం అహంకరోమి అహంకార కాబట్టి కర్మ ఫలాన్ని త్యాగం చేయాలి కర్మను నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని పెంచుకున్నాను ఈ రెండు కూడా శ్రీకృష్ణుడు చేతలో అనేక సందర్భాల్లో చెప్పి ఉన్నాడు సో సర్వకర్మ ఫల త్యాగ ఎన్నిసార్లు మనం విన్నాం అలాగే అహంకార విమూహాత్మ కర్తాహానికి మందికే అహంకారము చే వ్యామోహము చెందిన బుద్ధి గలవాడు నేను కర్తను అని తలపోస్తాడు అని ఈ వాక్యాలని చూసి ఉన్నాము కాబట్టి కర్మను చేయటానికి ముందు అంటే కర్మను సంకల్పించే సందర్భంలో మనం ఎలా సంకల్పిస్తాము అంటే నాకి ఫలం కావాలి కర్మను నేను చేస్తాను అని సంకల్పిస్తాం అది అక్కడే సంకల్పంలోనే దోషం వచ్చేసింది కర్మలు చేస్తున్నప్పుడు కూడా ఈ ఫలం నాకు బాగా రావాలి నేను ఈ కర్మలు చేసేస్తున్నాను అని మళ్ళీ అనుకుంటాం కర్మను చేయడం అయిపోయిన తర్వాత కూడా ఏమంటాము మాట వరుసకి శ్రీకృష్ణ ఎందుకంటే మన వాళ్ళు ప్రతీ కర్మ చిగురిన ఈ శ్రీకృష్ణార్పణ వస్తువులో మాట పెట్టారు ప్రతి కర్మకి చిగురున ఏం చేసినా చిత్తచిగురిని శ్రీకృష్ణ అర్పణ వస్తూ పూజ చేసిన వ్రతం చేసిన యజ్ఞం దానం ధర్మం ఏది చేసినా కాబట్టి అది మాట వరుసగా అది అనేస్తాం కానీ మనం ఏమనుకుంటాం అబ్బాయి ఇంత పెద్ద కర్మను నేను చేశాను దీని ఫలం నాకు ఎప్పుడొస్తుందో అని వినిపిస్తూ ఉంటాడు సో ఈ విధంగా కర్మను చేస్తే అది కర్మయోగము కాదు దాని ఎందు ఆ ఈశ్వరుని ఎందు సమర్పించుట అనే ఆ సమర్పణాభావము కూడా లేదు మరి ఎలాగ సమర్పించాలి ఈశ్వరులకు అంటే కర్మను సంకల్పించే సమయంలో ఇప్పుడు పాఠాన్ని చెప్పే ముందు పాఠం చెప్దాము పాఠం చెప్తే తద్వారా పది మంది ప్రజల హృదయాల్లో ఉండే ఆ అంతర్యాన్ని మనం ఆరాధించినట్లు అవుతుంది దీంట్లో మనకి పాఠం చెప్పి దీనివల్ల మనం సంపాదించాల్సిందేమీ లేదు అని అనుకుంటే అది ఈశ్వరార్పణ ఇంకా సంకల్ప సమయంలోనే ఈశ్వరార్పణ అయిపోయింది ఒకవేళ ఒక కర్మను సంకల్పించే సమయంలో మీకు ఆ ఈశ్వరార్పణ బుద్ధి కలుగుతున్నా కర్మని చేస్తూ ఉండగా మనం ఈ కర్మని కర్మ నడుస్తోంది సరే చేసేది మనం కాదు ఆ భగవంతుడే అంతర్యామి ఇంద్రియముల ద్వారా కర్మను చేయిస్తూ ఇది మనం పరమేశ్వర బుద్ధితో పరమేశ్వరుణ్ణి ప్రజల హృదయాల్లో ఉండే ఈశ్వరుణ్ణి ఆరాధించే ఉద్దేశంతో ఈ కర్మ జరుగుతోంది అని కనీసం చేసే సమయంలో అనుకుంటే ఆ కర్మ భగవతర్పణమైపోతుంది కొన్ని సంకల్పించే సమయంలో అనుకోకున్నా చేస్తూ ఉన్న సమయంలో అలా భావన చేస్తే అది ఈశ్వర సమర్పణమవుతుంది పోనీ చేస్తూ ఉన్న సమయంలో ఆ కర్మను చేసే హడాగుడి కారణంగా ఈ భావన బుద్ధికి రాకున్నా కర్మ అయిపోయిన తర్వాత అయినా కనీసం అంటే ఆఖరికి వచ్చేసింది కర్మ అప్పుడు పైగా అంకులం కూడా శ్రీకృష్ణ అర్పణమస్తూ అని అది అన్నప్పుడైనా ఈ కర్మకి కర్త నేను కాదు నాహం కర్త హరికర్త ఈ కర్మఫలం ఈశ్వరులకు సమర్పితము అని అప్పుడైనా అనుకుంటే అది ఈశ్వరార్పణ ఉంటుంది కాబట్టి ఆ విధంగా బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం తిక్వా కరోతి యహ్యతే న పాపేన పద్మపత్రంభస మీరు ఈ శ్లోకాన్ని విని ఉన్నారు కాబట్టి ఆ విధంగా కర్మను చేసే సమయంలో ఈశ్వరార్పణ బుద్ధి కర్మని ఈశ్వరార్పణము చేసి చేయాల్సి ఉంటుంది ఎక్క రోషి యదష్ నాసి మనం అదంతా చూసి ఉన్నాము దాసియత్ దానం దగ్గరకు వచ్చాము దానము నాకు కారణములు హేతువులు రెండు శ్రద్ధ శక్తి శక్తి ఉండాలి శక్తి లేకుంటే దానం ఏం చేస్తారు శక్తి ఉండి శ్రద్ధ లేకుంటే దానం ఏం చేస్తారు చాలామంది దానం చేయాలని ఉండి శక్తి లేక ఊరుకుంటారు చాలామంది ధనికులు మనకి కనబడుతూ ఉంటారు వారి దగ్గర ధనం ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది కానీ దానం చే శక్తి ఉంది కానీ దానం చేయాలనే శ్రద్ధ వరకుంది కాబట్టి దానములకు రెండు హేతువులు ఉన్నాయి శ్రద్ధ శక్తి దానములకు ఆరు అధిష్టానములు గలవు షడధిష్టానం అంటారు ద్విహేతుకం షడధిష్టానం ఆరు అధిష్టానాలు ఉన్నాయి అంటే ఏంటి దానం చేసే వ్యక్తి యొక్క హృదయంలో ఉండే మౌలికమైన భావన దానికి అధిష్టానము అని పేరు దానం చేస్తున్నాడు ఆ దానం చేసేప్పుడు హృదయంలో మౌలికమైన భావన ఏదిగలదు అంటే అవి ఆరు రకాల భావనలు ఉండే అవకాశం ఉండదు ఒకటి ధర్మము అంటే ఈ దానం చేసినట్లయితే అది ధర్మకార్యం కనుక మనకి భవిష్యత్తులో అది అభ్యుదయాన్ని కలిగిస్తుంది రెండవది అర్థము అంటే ఈ దానం బాగా చేసి ఇప్పుడు పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇస్తారు అది కూడా దానమేగా వాళ్ళకి దానం కావాలని వాళ్ళు అడుగుతారు వీళ్ళు ఇస్తారు అలా ఎందుకు ఇస్తారంటే భవిష్యత్తులో మనం ఏదైనా లైసెన్స్కి అప్లై చేసినప్పుడు మన లైసెన్స్ తక్కువనే శాంక్షన్ అవుతుందని చెప్పేసి ఇస్తారు కాబట్టి ఆ చేసేటువంటి డొనేషను దాని మూలంలో ఉన్నటువంటి భావన ఏమిటి అర్థము తర్వాత దానం చేసేవాడు కామనతో చేస్తాడు అంటే ఏమిటి ఈ డొనేషన్ మనకి ఇచ్చినట్లయితే భవిష్యత్తులో మనకి కోరిక తీరుతుంది ఏదో కామన ఉంటుంది ఆ కామన తీరడానికి ఈ అధికారంలోకి వస్తే ఈ పార్టీ వాళ్ళు ఆ కామన వాళ్ళు తీర్చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం డొనేషన్ ఇద్దాము పార్టీ దృష్టాంతం చెప్తున్నా ఇది పార్టీ ఏ ఇప్పుడు దేవాలయం కట్టుకున్నామండి సందా ఇవ్వండి అని అడి అడడానికి వచ్చాడు ఆయన ఆయన మంచి పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నవాడు వచ్చాడు అప్పుడు అలాగేనందని నీ ఇస్తాను ఎందుకంటే రేపొద్దున్న ఏదైనా ఆఫీసులో పని అది ఉంటే చేసి పెట్టుకుంటారు కాబట్టి ఏదో ఒక కామన్ అనాన్ని చేస్తూ ఉంటారు దానం చేసి వాళ్ళ వాళ్ళలో ఈ లక్షణాలన్నీ మీకు కనపడతాయి ఒకళ్ళలో ఒకటి ఇంకొకళ్ళలో మరొకటి కొంతమందిలో మోర్ దాన్ వన్ రెండు లక్షణాలు కనపడినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు తర్వాత దానం చేసేవాడు లజ్జతో దానం చేస్తాడు దీనికి లజ్జ అనే మాటికి ఫిలాంత్ అది రిచ్ మ్యాన్స్ గిల్త్ అని అంటే ఉదాహరణకి మీరు కారులో వెళ్తున్నారనుకోండి కారులో వెళ్తుంటే ఆ ఎల్లో లైట్ దగ్గర ఆగుతుంది కారు రెడ్ లైట్ దగ్గర ఆగిగానే వాడు బిచ్చగాడు వస్తాడు అంతవరకు వాడు ఉల్లాసంగానే ఏదో వీడియో ఏదో కలుసుకుంటూ బాగానే ఉంటాడు కానీ మీ దగ్గరకు వచ్చేపటికి ఏడు మొహం పెట్టేసి పొట్ట చూపింగ్ చేసి కొట్టేసుకుంటూ మీ ముందు వాడి దుఃఖానందరినీ ప్రదర్శిస్తాడు ప్రదర్శిస్తే మీకు సిద్ధి వేస్తుంది ఎందుకని సాటి మానవు దేవుడు వీడు అలాగ అడుగు తింటున్నాడు మనం ఏసీ కాలంలో కూర్చున్నామని కొంచెం గిల్ట్ వస్తుంది కొంచెం సిగ్గు అనిపిస్తుంది సిగ్గనిపించి ఆ సరే తీసుకురావడం వాడు ఒక రూపాయ వాడు వెళ్ళిపోవాడు అక్కడ వాడు అక్కడే కూర్చొని మన మనల్ని సతాయిస్తుంటే మనకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది అలాగే భోజనం చేసే ముందు అయా ఆకలే ఆకలి ఆకడని వచ్చే వినకుండా ఒకరు నిలబడ్డాడు అనుకోండి మీరు ఏం చేస్తారు సిగ్గ అనిపిస్తుంది అయిపోరికి అని నోట్లో పెట్టుకోగలుగుతారా కొంతమంది దానికి ఆ లోటు పుట్టుకుంటారు అది సిగ్గు కానీ సిగ్గు అని అనిపించినట్లయితే దాన్ని రిచ్ మ్యాన్స్ బిల్స్ లజ్ఞాని సంస్కృతంలో ఉన్నారు ఆ కారణంగా ఎంతో కొంత దానం చేస్తారు లేకపోతే వేదిక మీద పెద్ద కుర్చీ వేసి కూర్చోబెట్టి అయ్యా మీరు మొదటి సంద మీరు డిక్లేర్ చేయాలండి అని అంటే ఐదు రూపాయలు రాసుకోండి అంటే అది సిగ్గుగా ఉంటుంది ఏదో ఆ సిబ్బుతోటి వీళ్ళు ఈ సందా వసూలు చేసి వాళ్ళు ఈ టెక్నిక్స్ అన్నీ వాడతారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అంటే మొట్టమొదటి రిసీటు వెయ్యి రూపాయలు తక్కువ కాకుండా కొయ్యాలి ఎందుకంటే ఇచ్చివాడు మొదటి రిసీట్ చూస్తాడు అంతకు ముందు రిసీట్లు లేదని చూస్తాడు అందు గురించి రూపాయలు రిసీట్ చిట్టు సిద్ధి కోస్తారు వాళ్ళు మొదటి రిసీట్ పోయరు సో ఒక ఆయన దగ్గరికి సందా వచ్చారు మీరు వెయ్యి రూపాయలు నేను వెయ్యిందని వంద ఇస్తాను అని చెప్పి అనే ఆ రిసీట్ పుస్తకంలో పేరు రాయిపోతుంది నా చేతికి ఇచ్చే రిసీట్ పుస్తకం పేరు రాయిపోతుంటే మొదటి పేజీలో వద్దునా వెరీ గుడ్ నేను లాస్ట్ పేజీలో రాసి రిసీట్ తీసుకుంటాను ఎందుకంటే అది సిగ్గు కలిగిట్లా చెయ్యాలి మొదటి పేజీలో వెయ్యి రూపాయలు వేయిస్తాడు ఒకవేళ వెయ్యి రూపాయలు ఎవరు ఇవ్వకుండా కూడా ఒక ఫాల్స్ రిసీప్ట్ మొదటి పేజీలోకి వస్తాను అప్పుడు మిగతా దాన్ని ఈ విధంగా లజ్జ అనేటువంటి అధిష్టానంతో జనులు దానం చేస్తూ ఉంటారు తర్వాత హర్షము భయము అని ఇంకొక రెండు ఉన్నాయి మొత్తం ఆదు ఆదు పూర్తవుతుంది హర్షము అంటే మంచి ఏదో ఉల్లాసంలో ఉన్నాడు పార్టీ మూడ్ అంట హర్షమును ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే పార్టీ మూడ్ పార్టీ చేసుకునే మూడ్లో ఉంటాడు కొడుకు పెళ్లి చేశాడు అనుకోండి ఎలా పడితే అలా ఉంటాడు బోళ్ళంతా కట్నం వరకు తీసుకున్నాడు ఖర్చు అంతా ఆడపల్లి వారు పెట్టుకుంటూ ఉంటారు వీడు ఉంటే కట్నం జేబులో వేసుకోవడమే తప్ప వీడు చేసి ఏమి ఉండదు కాబట్టి మంచి హర్షంలో ఉంటాడు ఆ టైంలో వెళ్ళి ఏవండి మీరు ఏదైనా చిన్న దానం చేయండి అంటే ఆ సరే తీసుకోవాలి అది పండగ పూట వచ్చావు నేను ఎందుకు కాదనాలి అని ఎంతో కొంత దానం చేస్తాను ఇది హర్షము ఇక ఫైనల్గా భయము భయము అంటే భగవంతుడు మనకి ఇది ఎంతో కొంత దానం చేయకపోతే లాక్కుపోతాడేమో దేవుడు మనం ఎంతో కొంత దానం చేస్తే అదొక ఇన్సూరెన్స్ లాగా ఈ సంపదని దాచుకోవడానికి ఉపయోగపడుతుంది అని దానం చేస్తాం రామ రామ ఈ అధిష్టానాలు ఎలా ఉన్నాయి చూడండి దానం యొక్క అధిష్టానాలు ఆదు అధిష్టానములు దానానికి మనకి కనబడతాయి మానవ మానవ స్వభావం అలా ఉన్నది కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ఈ అధిష్టానములు అనన్నిటినీ ఒకే దానం చేసే మానసికమైన భావన ఉండాలంటే ఈ సంపద నాది కాదు ఈ సంపద కూడా ఈశ్వరునిదే ఈశ్వరుని సంపద మన న్యాసరూపంగా ఉన్నది దీనికి మహాత్మా గాంధీ గారు ట్రస్టీషిప్ ప్రిన్సిపుల్ అని చెప్పారు ఆయన ఏమన్నారంటే బిర్లా దగ్గరికి వెళ్ళి బిర్లా నీ దగ్గర ఇంత సంపద ఉంది కదా ఈ సంపదంతా నీ స్వంతమే అనిపిస్తున్నావా అంటే అవును నా స్వంతమే అని నేను అనుకుంటున్నాను అలా అనుకో ఒక పాపం వస్తుంది కాదు మరి ఎవరిదది ఈశ్వరుడిది మరి ఈ సంపదంతా ఈశ్వరుడిదైతే నేనేమిటి నువ్వు ట్రస్టీ ఆ సంపదకి నీవు ధర్మకర్తవి అంటే అంటే ఆయన అంగీకరించాడు బిర్లా గారు ఈ ప్రిన్సిపుల్కి అంగీకరించాడు అంగీకరించి ఆయన అంగీకరించిన తర్వాతనే మహాత్మాగాంధీ బిర్లా గారి హౌ బిర్లా హౌస్లో మాకు ఉండేవారు అందుకోసం ఉండి గారు ఆయన ట్రస్టీషిప్ ప్రిన్సిపుల్కి అంగీకరింపజేసి ఆయన చేత ఎన్నెన్నో దాన చేయించారు సో కాబట్టి ఈ సంపద నాది కాదు ఈ సంపదకి నేను ధర్మకర్తను మాత్రమే నా చేతుల ద్వారా ఖర్చు అవ్వడమే తప్ప దీనికి ఓనర్ని యజమానుని నేను కాదు తర్వాత ఈ ఈ సంపద నాది కాదు దానివల్ల వచ్చి ఫలం కూడా నాది కాదు ఈశ్వరార్పణమస్తు అదొక్కటే అధిష్టానం పెట్టుకుని ఈశ్వరార్పణ బుద్ధి అహంకార మమకారములు ఆ విధంగా నువ్వు దానం చేయవు ఎద్దదాసి అప్పుడు అది నాకు సమర్పితమవుతుంది దానానికి ఫలాలు కూడా చెప్పారు ఏవో కొన్ని ఫలాలు ఉంటాయి ఎలాగంటే షడ్ విపాకాన్ని ఆరు విపాకము అంటే ఫలం కర్మ యొక్క ఫలానికి విపాకము పేరు ధర్మశాస్త్రాలలో కర్మ విపాక ప్రకరణము అనే ఒక ప్రకరణమే ఉంటుంది ఏ ఏ కర్మలకి ఏ ఏ ఫలములు లభిస్తాయి అని దాంతో విస్తారంగా చెప్తారు ఈ దాన దానానికి కర్మ దానం కూడా కర్మయే కనుక దాని విపాకం ఎలా ఉంటుందంటే ఒకప్పుడు దానము దుష్ఫలాన్ని ఇస్తుంది నేను ఒకసారి నా దగ్గరకు వచ్చి ఒక అతను ఏదో దండం పెట్టాడు పెట్టిగాను వేలమోహం విషయం నేను మనస్సు కరిగిపోయి నేను ఏదో కొంత డబ్బు కావాలంటే వంద రూపాయలు కావాలన్నాడు ఫోన్లే పాపం అడిగాడు నోరు ఈ డబ్బు మనమేం పట్టుకుంటామనే ఏదో కొంత ఉదార భావం ఉంటుందో వంద రూపాయలు ఇచ్చాను ఇస్తే నేను క్లాసులు చెప్పి వచ్చేపటికి బాగా తాగేసి నాకే ఇప్పుడు ఏ స్వామి ఎలా ఉన్నావు నువ్వని అడిగాడు అంటే బాగానే ఉన్నాను అని అనుకున్నాను ఇది దానమునకు ఖాయో దుష్ఫలం కాబట్టి దానం సత్ఫలాన్ని ఇవ్వలేదు ఒకప్పుడు దానము నిష్ఫలమవుతుంది దుష్ఫలం కాకపోయినా నిష్ఫలమవుతుంది అంటే ఒక విద్యార్థి నా దగ్గరికి వచ్చాడు స్వామి నేను చదువుకోవడానికి కష్టపడుతున్నాను పుస్తకాలకి ఫీజుకి కొంచెం ఇబ్బందిగా ఉంది అని వచ్చాడు నా దగ్గరికి వరంగల్లో పాలిటెక్నిక్ చదవడానికి నేనున్నాను ఏదైనా నువ్వు నువ్వు శుభ్రంగా చదువుకో నీ ఫీజు నీదంతా నేను చూసుకుంటాను అని నేను అంతా చేశాను ఏదో ఎవళ్ళ ద్వారానో చేపించటం అదంతా అయింది అయితే వాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు మనీ ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యావు మళ్ళీ కట్టి పాస్ అవ్వమని చెప్పాను వాడు మళ్ళీ కట్టనే మూడు సంవత్సరాల తర్వాత కనపడ్డాడు ఎలా మళ్ళీ కట్టి పాస్ అయ్యావా అనుకో పరీక్షను అడిగా నేను మళ్ళీ కట్టలేదు అప్పుడు పోనీ ఇప్పుడైనా కట్టింటే ఇప్పుడు ఆ సిలబస్సు ఆ స్కీమ్లు మారిపోయాయి అని వాళ్ళు ఇంకా ఫైనల్గా ఇంకో రెండు సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చి మీరు పాస్ అయ్యదలుచుకుంటే రెండు సంవత్సరాల్లో పాస్ అయిపోవడమే ఇంకా కొత్తగా అంత మార్పు వచ్చేసింది అని చెప్పేసి చెప్తారు వీడి పాస్ కాలేదు అంటే అప్పుడు మనం చేసినటువంటి కొద్దిపాటు దానం ఏమైనట్టు నిష్ఫలమైనది సో ఒకప్పుడు దానము ఆ విధంగా నిష్ఫలము కూడా అవుతూ ఉంటుంది ఒకప్పుడు హీన ఫలాన్ని ఇస్తుంది అంటే మనము పెద్ద ఫలం వస్తుందని అపేక్షిస్తాము చాలా తక్కువ ఫలం మనకు వస్తుంది ఇంకొకప్పుడు మీరు ఊహించుకోండి దృష్టాంతం పుల్య ఫలం వస్తుంది అంటే మనం ఎంత దానం చేశామో దానికి ఈక్వల్ ఫలమే మనకు వస్తుంది ఒకప్పుడు అధిక ఫలం వస్తుంది మనం చేసిన దానం పది రూపాయలు అయితే దానికి చాలా విపులమైన ఫలము వస్తుంది ఇవి ఐదు రకముల దాన కర్మ యొక్క ఫలములు ఇంకొకటి మిగులు ఉంది దాన్ని ఏమంటారంటే అక్షయ ఫలము అంటారు అక్షయఫలము అంటే క్షయముఖాని ఫలము ఈ సృష్టి మొత్తం మీద క్షయముఖాని ఫలము ఒకే ఒకటి గలదు అది ఏ ఆత్మజ్ఞానము మాకు జీవన్ముక్తి అదే ఫలం ఆ ఒక్క ఫలాన్ని నేను ఫైనల్గా రిజర్వ్ చేసి వచ్చే ఆరవది ఆ ఫలం ఎప్పుడు వస్తుందంటే మీరు ఎద్దాసి తదు మదర్పణం పురుష్వ మీరు ఏ చేసినా దానం చేసేప్పుడు మామూలుగా ఆ రెండు ప్రిన్సిపల్స్ వర్తిస్తాయి మీ శక్తికి వంచనా ఉండకూడదు మీ శక్తికి నిల్చకూడదు కూడా యథాశక్తి అంటే శక్తిని నిలచకుండా అని అర్థం యథాశక్తి ఇప్పుడు మీరు ఒక రూపాయలు ఇచ్చి యథాశక్తి తుభ్యమహం సంప్రదే నమ అనకూడదు మీ శక్తి వంద రూపాయలు ఇచ్చి శక్తి మీకుండి యథాశక్తి అనే రూపాయలు ఇవ్వకూడదు శక్తి మన అతిక్రమ్య శక్తిని దాటకూడదు అట్ ది సేమ్ టైం శక్తిని వంచకూడదు ఈ శక్తి వంద రూపాయలు ఇచ్చేది ఉంటే మీరు కనీసం ఎనభయో తొంభయో ఇచ్చి యథాశక్తి అంటే పర్వాలేదు దరిదాపుకి వచ్చారనం మరి ఐదు రూపాయలు ఇచ్చి యథాశక్తి అనకూడదు కాబట్టి యథాశక్తిగా ఉండాలి శక్తి వంచన ఉండకూడదు ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే ఆ దానము అల్పమైన అధికమైన యథాశక్తి కదా అది అమౌంట్ ముఖ్యం కాదు లక్ష రూపాయలు ఇచ్చిన వాడు వాడు మనం అధికము అని అలాగేనూ లేదు వాడు కోటీశ్వరుడైతే లక్ష అల్పము వాడు రక్షాపుల్లలు ఐదు రూపాయలు ఇచ్చాడనుకోండి అది ఓ పెద్ద యజ్ఞం చేసినంత మహాఫలం అనిపిస్తుంది కాబట్టి యథాశక్తి శక్తి వంచన లేకుండా చేసిన దానము దానము దాని పరిమాణము తక్కువ ఎక్కువ అనే అది ఈశ్వరార్పణ బుద్ధితో కనుక చేసినట్లయితే అది అక్షయ ఫలమును ఇచ్చిన అంటే అంతఃకరణ శుద్ధి అంటే అహంకార మమకారములు లేకుండుతా అనే అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది నిర్మమో నిరహంకార స శాంతి అధిగచ్చతి లక్షా బ్రాహ్మీ స్థితి స్వార్థ దానం చేస్తూ మీరు అహంకార మమకారాలు పెట్టుకోకుండా ఉండటము చాలా ఉత్తమోత్తమైనటువంటి చిత్తశుద్ధికి దృష్టాంతం కాబట్టి అటువంటి చిత్తశుద్ధిని మీరు పొందినట్లయితే మీకు వెంటనే ఆత్మస్వరూపం నిత్య సిద్ధము దాన్ని కొత్తగా మీరు పొంది తీసుకురానక్కర్లా అది నిత్య సిద్ధంగా ఉంటుంది అది మీకు ఆవిష్కృతమై మీరు జీవన్ముక్తులైపోతారు దాన్ని అక్షయ ఫలము సో ఈ విధంగా దానానికి ఆరు రకముల విపాకము ఫలము బలము ఆరోవది మనం ఈ శ్లోకంలో చూసినాము దాసి యట్ ఇక యట్ తపస్యసి కౌంటేయ తపస్యసి అంటే తపస్సు చేస్తున్నావో తపస్సు అనే పదము ఇంతకుముందు మనం అనేక పర్యాయాలు దాని గురించి అనుకుని ఉన్నప్పటికీ మళ్ళీ సంగ్రహంగా ఇంకోసారి గుర్తు చేస్తాను తపస్సు అంటే ఇంద్రియ సంయమము అని ఒక అర్థం అంటే ఉదాహరణకి మీకు అక్కడ భోజనానికి ఆ షడ్ షడ్రసోపేతమైన మృష్టాన్నాన్ని అక్కడ టేబుల్స్ మీద బఫే సిస్టంలో పెట్టి బిందు ఏర్పాటు చేసి మీరు తీసుకోండి అని మీకు ఫ్రీడమ్ ఇచ్చేశారనుకోండి అప్పుడు కూడా మీరు చాలా సంయమముతో రిస్ట్రైంట్ మితమైన ఆహారాన్ని మేధ్యమైన ఆహారము అంటే పవిత్రమైన ఆహారము సాత్వికమైన ఆహారము మాత్రమే ఏరి కోరి తీసుకుని అది మాత్రమే తిని వచ్చేస్తారు అక్కడ బిర్యానీలు ఇవి అవి అద్భుతంగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఇదే దొరికింది ఛాన్స్ అలా ఎగబడరు ఫుడ్ రైట్స్ అంటారు ఫుడ్ రైట్స్ అలాంటివే ఉండవు మీరు క్లుప్తంగా ఇంద్రియ మీరు ఆ ఆహార వృక్ష్యములైన పదార్థములు ఏవైతే అక్కడ ఎగ్జిబిట్ చేశారో వాటి చేత మీకు ఆకర్షణ ఉండదు మీరు జిహ్వేంద్రియముపై చక్కని సంయమము కలిగి ఉంటారు అది తపస్సు అది ఇంద్రియ సంయమము అలాగే ఇతర ఇంద్రియాలకు కూడా అలాగే వర్తిస్తుంది తర్వాత తపస్సు అంటే అనుకూల ప్రతికూల సహనము అని ఇంకొక అర్థం ఇవన్నీ తపస్సు అనే కేటగిరీలో పడతాయి అంటే ఎలాగంటే కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయి కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి వాటిని కొంచెం సహించటం అభ్యాసం చేయాలి ఓ రోజు హంసతూలికాల్పంపై పడుకునే ఛాన్స్ వస్తుంది మరో రోజు బరకం వేసుకుని నేల పడుకోవాల్సి వస్తుంది రెండు సందర్భాలలో కూడా మనస్సులో వికారమును చెందకుండగా పూర్త పదిసార్లు నేరారోపణ కంప్లైంట్ చేయకుండగా ఫిర్యాదు చేయకుండగా దాన్ని మనం సహించేస్తే ఆ సహనమునకే తపస్సు అని పేరు తర్వాత తీర్థ స్నానాధికము నదీ స్నానం చేయటం ఒకప్పుడు నదులు చాలా స్వచ్ఛంగా పవిత్రంగా ఉంది నేను చిన్నప్పుడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అప్పుడు నదుల్లో స్నానం చేయటం అది ఒక పెద్ద కార్యక్రమం కింద పెట్టి తర్వాత క్రమంగా మానేశాను ఎందుకంటే నదులు చాలా అపవిత్రంగా తయారయ్యాయి పొల్యూట్ అయిపోయాయి మొదలుగా ట్రాఫిక్ సారీ జనసంఖ్య పెరిగిన కారణంగా ఒకప్పుడు గోదావరిలో రాజమండ్రిలో స్నానం చేసేవాడిని రైలు దిగి స్నానం చేసి వెళ్ళేవాళ్ళు అయితే రాజమండ్రి వైపు గోదావరి చాలా అంతా పొల్యూషన్ రాజమండ్రి వైపు గోదావరిలో అడుగు పెట్టడానికి వీలు పరిస్థితి ఏర్పడితే కొవ్వూరిలో రైలు స్నానం చేసి అప్పుడు బస్సు ఎక్కేదో పడిపోయేవాళ్ళు ఆఖ కొవ్వుడు కూడా అలాగే దాంతో ఇంకా గోదావరి స్నానాన్ని విడిచిపెట్టేశాం సో సరే ఇది ఈ పొల్యూషన్ సమస్య ఒకటి ఉన్నది అది అది అలాంటి పెట్టి మీరు కనుక నదీ స్నానం చేసినట్లయితే అది తపస్సు కిందకు వస్తుంది ఎందుకంటే నదీ స్నానంలో కొంత క్లేషం ఉంటుంది మీరు బాత్రూంలో అయితే హాట్ వాటరు కోల్డ్ వాటరు చక్కగా నిలాయించి అనుకూలమైన విధానంగా చేస్తారు నదిలో అలా కుదరదు నదీ స్నానంలో కొంత ఇబ్బంది ఉంటుంది ముఖ్యంగా చలికాలంలో కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తారు తెల్లవారు ద్వారా అది తపస్సు వస్తుంది తర్వాత వ్రతము చేస్తారు ఇప్పుడు అయ్యప్ప వ్రతము అని ఆ నలబట్లు వేసుకుని నలభై రోజులు పాదరక్షలు లేకుండా ఇటువంటి తిరుగుతూ తిండి చెప్పులు కూడా సరిగ్గా తినకుండగా నేల మీద పడుకుని అలా ఉంటారు వాళ్ళు దాన్ని వ్రతము అంటారు నలభై రోజుల వ్రతం ఈ మధ్యన ఈ వ్రతములు కొంత ప్రఖ్యాతిలోకి వచ్చిన సమాజంలో విచ్ ఇస్ గుడ్ సో ఉదాహరణకి దేవీ వ్రతము అని ఒకటి కనకదుర్గ గుడి విజయవాడ అక్కడ చేస్తారు తర్వాత శివ వ్రతము అని శ్రీశైలము దేవస్థానం వాళ్ళు చేస్తారు అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి వేడుకొండ సందర్భంలో కూడా ఏదో నారాయణ లేకపోతే శరణాగతి ఏదో పేరు పెట్టి బట్టలు కట్టుకుని మళ్ళీ చేస్తారు సో ఈ విధంగా ఆ సమయంలో కొంత నియమాలని పాటిస్తాం దానికి వ్రతము అని చెప్పారు అది కూడా తపస్సు అనే కేటగిరీలోకి వస్తుంది తర్వాత భజనము కీర్తన అది చేయటం కొంత శ్రమ కదండి రాజు కూర్చుని గంటసేపు కీర్తన చేశారంటే అదేమంత తేలిక మాట కాదుగా కాబట్టి అది కూడా తపస్సు కిందకే వస్తుంది ధ్యానము మీరు మెడిటేషన్ చేసే అభ్యాసం ఉన్నట్లయితే అది చాలా ఉత్తమోత్తమైన తపస్సు ధ్యానం మెడిటేషన్ అన్నిటిలోకి సర్వశ్రేష్ఠమైన తపస్సు కానీ మిగతా తపస్సులు చేయకుండా హంగు ఆర్భాటం అవసరం ఈ మెడిటేషన్ చేయమక్కర్లా ఒక చీకటి కొంచెం చీకటిగా ఉన్న ఒక కార్నర్ చూసుకుని అక్కడ చిన్న పట్టా ఒకటి వేసుకుని మీరు ఒక క్రాసుల దగ్గరగా కూర్చుని నడువు నెటారుగా పెట్టి మెడిటేషన్ చేసుకోవటం మీరు చేస్తున్న మెడిటేషన్ చేస్తున్నారని మూడో కంటి వాడికి మూడో కంటి చీవుడు ఆయనకి కూడా తెలియదు హస్యంగా మీరు మెడిటేషన్ చేసేయచ్చు అలా చేయచ్చు అలా చేయాలి కూడా అలా మీరు రహస్యంగా చేసుకున్నట్లయితే మరీ మంచిది మతానికి రహస్యంగా చేసిన ఓపెన్ గా చేసిన ధ్యానము అనేది తపస్సు కిందకే వస్తుంది జపము జపం చేస్తూ ఉంటారు మాల తోటి కానీ మరో విషంగా మంత్ర జపం చేస్తారు అది కూడా తపస్సు వస్తుంది కీర్తనం చేస్తారు భజన కీర్తనము ఇప్పుడు విష్ణు సహస్రనామం సామూహికంగా పారాయణించారు దూసారా దానిని కీర్తనము అని అనర్థు అది వారేమి చిరపలు హార్మోనియం పెట్టే ఇవి అవి లేకున్నా మొత్తానికి వాళ్ళకి జాతనైనటువంటి శైలిలో ఆ శ్లోకాలను పఠించారు కనుక మంది కలిసి చేసేటువంటి కార్యక్రమానికి కీర్తనము అని అది కూడా తపస్సు కిందకు అయితే ఈ తపస్సుల్లో ఇంకొకటి ఉన్నది ఇది ఉత్తమోత్తమైన తపస్సు ధ్యానమువలే అదేమిటంటే శ్రవణ మననములు సాయంకాలం ఈ టైంలో మీకు టీవీ ముందు కూర్చుంటే ఫస్ట్ క్లాస్ సినిమాలు హిందీవి కానీ తెలుగు కానీ మంచి సినిమా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది లేకపోతే భార్య పిల్లలతో కలిసి అక్కడ ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి ఈ టైంలో హోటల్స్ అన్నీ కలకల ఆడిపోతూ ఉంటాయి సీటు వరకడం కష్టం మంచి ఫస్ట్ క్లాస్ హోటల్కి సీటు రిజర్వ్ చేసుకునే ముందే ఫోన్ చేస్తే రిజర్వ్ చేస్తారు వెళ్ళి కూర్చుని అక్కడ వాళ్ళు ఆర్డర్ ఇస్తే మంచి వేడివేడి పదార్థాలను తీసుకొచ్చి సప్లై చేస్తూ చక్కగా భోజనచ్చు అందరూ ఈ ప్రదోషకాలమే ఎన్నుకుంటారు కూడా నిజానికి ఈ టైంలో తినకూడదు అని ఏదో శాస్త్రం చెప్తూ ఉంటుంది కానీ హోటల్లో ఈ టైంలోనే జనం రష కూడా ఉంటుంది సంభవ్ సో అవన్నీ కూడా మీరు త్యాగం చేసి భగవద్గీతలో ఏదో శ్లోకం గురించి ఆయన ఎవడో ఏదో నాలుగు మాటలు చెప్తాడని ప్రేమతోటి వచ్చి ఇంతమంది కూర్చున్నారంటే శ్రవణ మననము ఏం తపస్సు కదా ఇది తపస్సు మా వేదాంతుల దృష్టిలో శ్రవణ మననాలను మించిన తపస్సు అసలు నేనేలేదు ఎందుకంటే సూక్ష్మమైన తపస్సు తపస్సు అంటే ఇంక నుంచి ఏడుకొండలు పాదరక్షలు లేకుండా మోకాళ్ళ పర్వటం కూడా ఎక్కేసాం అదొక్కటేనా తపస్సు అది తపస్సే కానీ శ్రవణం చేయటం ఉత్తమోత్తమైన తపస్సు ఎందుకంటే ఇది ఆంతరంగికమైన తపస్సు కనుక సో ఈ విధంగా తపస్సు అనే పేరుతోటి ఎన్ని సాధనలు అవకాశం ఉందో నేను అవన్నీ కూడా క్రోడీకరించి మీ ముందు ఉంచాను ఈ తపస్సులనన్నిటినీ ఏ రకమైన తపస్సు చేసుకున్నా కూడా ఈశ్వరార్పణ బుద్ధితో ందు కానీ చేస్తున్నప్పుడు కానీ అయిపోయిన తర్వాత కానీ శ్రీకృష్ణ అర్పణమొస్తూ నేను నిజానికి మెడిటేషన్ సెషన్స్ చెప్పినప్పుడు గైడెడ్ మెడిటేషన్లో చిత్తజీవి థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత నేను అనివ్వండి శ్రీకృష్ణ ఆర్పణం వస్తూ సో దిస్ మెడిటేషన్ సెషన్ ఈజ్ ఎన్ ఆఫరింగ్ టు ఈశ్వర్ సో థింక్ లైక్ దాట్ డోంట్ ఆస్క్ వాట్ వి గెట్ అవుట్ ఆఫ్ ఇట్ నాకు దానివల్ల ఫలం ఏమిటని అడగద్దు ఈశ్వర అర్పణమొస్తూ సో ఈ విధంగా ఆ భావనని నిర్మాణం చేయాల్సి ఉంటుంది మనం ఏ తపస్సు చేసినా కూడా ఇన్ని యాంగిల్స్ నుంచి అంతఃస్కరణ శుద్ధిని మనం నిర్మాణం చేసినట్లయితే ఆత్మస్వరూపాన్ని గురించి మీరు నిర్మాణం చేసేది ఏమీ లేదు ఆత్మస్వరూపం అది పరమాత్మ నిత్య సిద్ధమై ఉన్నది ఎప్పుడైతే అంతఃకరణము శుద్ధమైపోతుందో ఆ పరమాత్మ చక్కగా ప్రకటమవుతుంది ఎత్తపస్య శి కౌంటే సో నిజేతనే మనం హారతి టైమ్లో ఈ ఈశ్వరార్పణ బుద్ధికి సంబంధించిన శ్లోకం ఒకటి చెప్తూ ఉంటాం మీరు మీరు గమనిస్తారని నేను ఉపంక్షిస్తున్నాను కాయే నా వాచ మనసేంద్రియ దేహంతో కానీ మనస్సుతో కానీ వాక్కుతో కానీ ఇతర ఇంద్రియములతో కానీ ఫైనల్గా కరో మీ యజ్ఞ సకలం నేను ఏ ఏ కర్మలను అయితే చేస్తూ ఉన్నానో పరస్మై నారాయణ పరస్మై సర్వ జగదీతుడైనటువంటి పరమాత్మ అయినటువంటి నారాయణుని కొరకు సమర్పిస్తున్నాను సమర్పయామి అని మనం చెప్తాం ఈ శ్లోకం భాగవతం నుంచి వచ్చింది శ్రీమద్భాగవతం నుంచి అక్కడ సమర్పయేత్ తత్ అని ఉంటుంది దానిని సమర్ప ఏది చేస్తే యజ్ఞ కరోమి కరోతి తత్ సమర్పయేత్ అని అక్కడ ఉంటుంది దాన్ని ఉత్తమ పురుష అంటే నేను అనే టెన్స్లోకి మార్చుకుని నేను అనే పర్సన్లోకి మార్చుకుని థర్డ్ ఉత్తమ పురుష ఫస్ట్ పర్సన్ ఇంగ్లీష్లో అయితే ఏదో అంటారు ఉత్తమ పురుష సంస్కృతంలో నేను అనే పురుషలోకి మార్చుకుని మనం చెప్తున్నాం యజ్ఞత్ కరోతి సమర్పయే తత్ యత్ కరోమి సమర్పయా అని మనం అలా మార్చుకున్నాం ఈ శ్లోకాన్ని కూడా అలా మార్చుకోవచ్చు మనం మీరు చెప్పండి Yat mi yajuhomi, yata, pasyami, kaunteya యత్కమి kaunteya కౌంతయత్కరోదర్పణం కౌంతయకూడదు మళ్ళీ అంత krishna తత్కరు వదర్పణం త్వత్ అంటే నీకు అర్పణం సో మదర్పణం తీసేసి త్వదర్పణం పెడతాం కౌంటేయా తీసి శ్రీకృష్ణ పెడతాం కౌంటేయా అంటే మనం కౌంటేయడం శ్రీకృష్ణుడు మనను ఉద్దేశించి చెప్తున్నప్పుడు కౌంటేయా అంటాడు మనం శ్రీకృష్ణుని ఉద్దేశించి చెప్తున్నప్పుడు హే శ్రీకృష్ణ అని మనం అంటాం సో ఆ విధంగా ఒక కొత్త శ్లోకాన్ని నీకు మనం ఇవాళ నిర్మాణం చేస్తాం అక్కడ ఉన్న శ్లోకం ఆధారంగా ఎంవిఆర్ శర్మగారు వచ్చారు మంచి సంస్కృత కవి ఆయన అయాదైతే గురించి సో మేము ఆ శ్లోకాన్ని నిర్మాణం చేసేమండి ఇప్పుడు ఎత్కరోమిశ్నామి జుహోమి పశ్చామి శ్రీకృష్ణ తోమి త్వదర్పణం అది శ్లోకం అది సార ఆ ఉత్తమ శ్లోకానికి శ్రీకృష్ణుడి చక్క మధ్యమ పురుషులో ఉంది మనం దాన్ని ఉత్తమ పురుషులోకి మార్చుకున్నాము శంకర భాష్యం చూస్తూ ఉన్నాము అందాము ఎత్తపస్యసీ తపహచరసి కౌంతేయో అర్జున ఏ తపస్సునైతే నీవు ఆచరిస్తూ ఉన్నావో తపశ్చరణము అని ప్రసిద్ధమైనటువంటి పదప్రయోగము సో ఏ తపస్సునైతే ఆచరిస్తూ ఉన్నాము అని చేతనే మధుసూదన సరస్వతి యో చోట అన్నాడు త్వయా కృతం తు ఫలభుక్ త్వమేవ మధుసూదన ఆయన మధుసూదన సరస్వతి కానీ మధుసూదన అంటే శ్రీకృష్ణ ఈ కర్మ నేను చేస్తున్నదేమి కాదు నీ చేతనే చేయబడినది తర్వాత ఫలము నీవే ఫలభోక్తము కూడా నీవే త్వయాకృతం టు ఫలభుక్ మధుసూదన ఆయన భక్తి దర్శనం అని ఒక గ్రంథాన్ని ఒకదాన్ని నిర్మాణం చేసి భక్తి రసాయనం భక్తి రసాయనం అనే గ్రంథం పేరు అది భక్తి దర్శన భక్తి కూడా ఒక దర్శనం ఒక ఫిలాసఫీ అది ఆ భక్తి దర్శనంలో భక్తి లేకపోతే భక్తి శాస్త్రంలో ఈ భక్తి రసాయనం అనే గ్రంథానికి చాలా ప్రముఖమైన స్థానము గలదు మరుషశూదన సరస్వతి చేత రచించబడినటువంటి గ్రంథము దాంట్లో ఆయన ఏమంటానంటే గ్రంథస్యకస్య కర్త స్తూయతం వాచ నింద్యతాం మయి నాస్యవ కర్తృత్వం అభేదానుభవాత్మని అని అంటారు అంటే ఈ గ్రంథము యొక్క కర్త ఎవరో ఆ కర్తను మీరు పొగిడితే పొగడండి లేదా ఆ కర్తని ఈ గ్రంథ రచయితని మీరు నాలుగు చేవాట్లు పెట్టదలుచుకుంటే మీరు ఆ పని కూడా చేయవచ్చు ఎందుకంటే ఈ గ్రంథానికి కర్తను నేను కాను ఈ గ్రంథానికి కర్త ఈశ్వరుడే ఈశ్వరుడే బుద్ధివృత్తులను ప్రేరేపించి ఈ గ్రంథ నిర్మాణానికి ఆయనే మూలపురుషుడై ఉన్నాడు కాబట్టి మీరు ఏమైనా దోషాలు ఉంటే ఆయన ఏమైనా అనాలంటే అనుకోవచ్చు మరి నేనేమిటి అంటే నా ఎందు కర్తృత్వము లేదు ఎందుకంటే నేను ఆ అనుభవ రూపమైన ఆత్మ చైతన్యం ఏది అది నా స్వరూపం ఇప్పుడు కూడా చైతన్యము కర్త అవదు చైతన్యము ఆత్మ చైతన్యము అది ఎప్పుడూ అనుభవ రూపంగా ఉంటుంది అంటే మనం ఆత్మచైతన్య చైతన్యమునందు నిష్ట కలిగి ఉండగలుగుతాము ఆత్మచైతన్య రూపులపై ఉండగలుగుతాం దాన్ని అనుభవం పొందుతాం సో అనుభవ రూపంగా అనుభవ అను అంటే పశ్చాత్త అంటే దేహము వదిలిపెట్టి దేహాన్ని వివేకం చేత నిరాకరించి మనస్సుని వివేకం చేత నిరాకరించి అనాత్మలుగా శుద్ధ చిద్రూపుడుగా నిలిచి ఉండుట అది అను అంటే ఈ దేహమునకు మనస్సుకు అంతర్యామిగా మూలల్లో ఉన్నటువంటి ఏ శుద్ధ చైతన్యము దానియందు నిలిచి ఉండుట అంటే సచ్చిద్రూపుడుగా ఉండుతా అది అనుభవము అది నా కాబట్టి ఈ శుద్ధ చైతన్య స్వరూపమునందు కర్తృత్వం ఉండదు అది క్రియలను ప్రకాశింపజేస్తుంది తప్ప తాను స్వయంగా క్రియను చేయదు ఎప్పుడు ఒకటే దృష్టాంతం చైతన్యము దీపము వంటిది దీపం పాఠం చెప్పదు పాఠం చెప్పి వాడి పాఠాన్ని ప్రకాశింపజేస్తుంది తప్ప పుస్తకాన్ని పాఠాన్ని ప్రకాశింపజేస్తుంది ఎలక్ట్రిసిటీ వంటిది ప్రకాశింపజేస్తుంది తప్ప అది పాఠం చెప్పదు అది మాటలాడదు సో మైకు మాటలాడదు మాటలని ప్రకాశింపజేస్తుంది అంటే చైతన్యం చైతన్యంలోనే సకల క్రియలు సంపన్నమవుతాయి కానీ ఏ క్రియ ఎడలా చైతన్యమునకు కర్తృత్వం ఉండదు సూర్యుడు వంటిది ఆత్మ చైతన్యం కాబట్టి నా ఎందుకు కర్తృత్వము లేదు కర్తృత్వం అంతా ఈశ్వరునిదే కర్తృత్వమే లేకుంటే ఇంకా భోక్తృత్వం మాట అక్కడ అసలు ముందు భోక్తృత్వాన్ని నిరాకరించి తరువాతమే కర్తృత్వ నిరాకరణం జరుగుతుంది మంచిది భాష్యకారుల యొక్క వచనము పొందాయి తత్ కురుష్వా మదర్పణం మత్సమర్పణం అంటే భాష్యంలో ఇంకంతకంటే ఏమీ లేదు మిగతా భాష్యం చాలా చిత్రంగా ఉంటుంది అది ఎలా ఉంటుందంటే ఈ ఎర్ర ఎర్రచీమ అంటారు ఎర్రచీమలను ఉంటాయి గండు చీమలను ఉంటాయి గండు చీమ పెద్దదిగా నల్లదిగా కనపడుతుంది కుట్టనే కుట్ట ఉడికి అలా కుక్కలతో పట్టుకుంటుంది అంటే కుట్టదు దానికి కుట్టిదేమి లేదు ఎర్రచేయం ఎలా ఉంటుందంటే చాలా అల్పంగా ఉంటుంది ఇది కుడుతుందా అని అనిపించిట్లా ఉంటుంది కానీ అది కుట్టిందంటే మటుకు చాలా ఈ గీతాభాష్యం ఎర్రచయం అంటే సో చూడ్డానికి అర్పణం అంటే సమర్పణం అని అర్థం అర్పణం అనే పదానికి సమర్పణ అర్థం మదర్పణం అంటే దానికి అర్థం ఏంటి మత్ సమర్పణ ఒక రోడు ఏమంటే గీతాభాష్యం ఏదో మల్లినాథజూడి వ్యాఖ్యానంలో ఉంటుందే ఆ రఘుచరి ఇంకా అక్కడైనా ముంచో ఆయన కొంత వివరాలు రాస్తాడేమో ఇది అద్వేష్ట సర్వభూతాల నా ద్వేష్ట అద్వేష్ట నైతపురుష సమాసం రాసినట్టుగా ఉంది తప్ప ఏమీ లేదే అని అన్నారు అదే మరి గీతా భాష్యం రహస్యం ప్రస్థానత్రయ భాష్యాలు మూడి మూడు కదా గీతా ఉపనిషత్తులు బ్రహ్మసూత్ర మూడింటిలోకి కఠినమైనది గంభీరమైనది లోతైనది మనం మిస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నది గిటాభాష ఎందుకంటే అది చలి ఇదే ఎర్ర చేయమో అంటే చాలా సరళంగా ఉండడం చేత ఎప్పుడు కూడా సింప్లిసిటీ డిసీజ్ మనిషి చాలా సింపుల్గా ఉన్నాడు అనుకోండి ఎవరో అనుకుంటాం ఎవరోలే అనుకుంటాం కానీ ఆ గొప్ప ఉండొచ్చు నేను బాగా గంభీరంగా ఆస్తుడు ఇటోళ్ళ అభివృద్ధి శిష్యులు అటోళ నవృల శిష్యుల్ని పెట్టుకుని ముందు కనుక పల్లకీలో వచ్చిన ఆయనకి సంస్కృత శ్లోకం ఉచ్చరిస్తే అరే అదే అరే ఈయనకి సంస్కృతం విభక్తి జ్ఞానం లేదప్ప అని తెలిసిపోతుంది తెలియకుండా ఉంటే బాగుందని నేను దేవుణ్ణి మొక్కుకుంటా నాకు తెలియదు నాకు ఈయనకి విభక్తి జ్ఞానం లేదని నాకు ఎందుకు తెలియాలి అనవసరం కదా ఇదో వికారం కానీ మరి అదేంటో తెలిసిపోతుంది శ్లోకం చదవగానే ఈ లేదు తెలియదు వారు దాన్ని లేదు మనం ఎందు లేదా కర్తులతో సో ఆ రకంగా గీతా భాష్యం చాలా సరళ గంభీరంగా ఉంటుంది అని వే అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సరళత్వాన్ని చూసి మీరు మోసపోవద్దు సుమా అని నా అభిప్రాయం తరువాతి శ్లోకం శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి దీనికి అవతారిక గీత భాష్యంలో అవతారికలు లేకుంటే అవతారికల్ని మీరు తీసేస్తే ఒక శ్లోకానికి ఇంకో శ్లోకానికి ఏమీ మధ్యలో సంబంధం లేనట్టుగా ఉంటుంది ఏమీ అసలు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో నాలుగు రకాల పుస్తకాల నుంచో ఏవో నాలుగు శ్లోకాలని వీళ్ళు చోట పెట్టారన్నట్టుగా ఉంటుంది అవతారికని కూర్చోబెడితే సంగతి అంటారు ఆ సంబంధము మనకి చక్కగా సుస్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఎనివే ఇక్కడ అవతారిక ఏమందంటే ఏ వంకువ్వ తవ యద్భవతి తరుణు నువ్వు ఇలా చేస్తూ ఉండవ్ నువ్వు ఇలా చేస్తూ ఉండు ఏం కు తవ కు అది శత్రు ప్రత్యయము అంటారు అంటే వర్తమానకాలం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నువ్వు ఇలా చేస్తూ ఉండగా ఎలా చేస్తూ ఉండగా సో ఎత్కం ఎదశ్నామి యజ్జుహోమి దపస్యా హే శ్రీకృష్ణ తోమి త్వదర్పణం అంతే అలా చేస్తూ నువ్వు చేస్తున్న కర్మల కంటే గొప్ప గొప్ప కర్మాలని వెతికి పెట్టుకుని చేయనక్కర్లా ఆ చేస్తున్న కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే సరిపడుతుంది చేస్తున్న దానాలని మించి పెద్ద పెద్ద దానాలు నువ్వు ఉన్న దాంట్లో దానం చేస్తూ దాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే సరిపడుతుంది వాల్యూముని బట్టి కర్మ యొక్క మహత్వాన్ని నిర్ధారించటం చాలా తప్పు మనం అలాంటి పొరపాటు చేస్తూ ఉంటాం వాల్యూమును బట్టి వాల్యూమ్ పెద్దదైతే అదేదో గొప్ప వాల్్యూముని బట్టి కర్మ యొక్క మహత్వం నిర్ధారితము కాదు భావనని బట్టి నిర్ధారితమవుతుంది కాబట్టి ఆ శ్లోకంలో చెప్పిన విధంగా ఈశ్వరార్పణ బుద్ధితో నేను చేస్తూ ఉంటే అలా చేస్తూ ఉంటే ఏమిటవుతుందండి యద్భవతి ఏమిటవుతుందో సతిశృను అది చెప్తాను విను అనే అవతారిక ఇప్పుడు శ్లోకంలో ఏ వన్ అంటే ఈ విధంగా ఈ విధంగా అంటే పైశ్లోకంలో చెప్పిన విధంగా నువ్వు చేస్తూ ఉన్నట్లయితే కర్మ బంధనై మోక్ష్యసే కర్మ యొక్క బంధనముల నుండి కర్మ అనేది మనిషిని త్రాళ్లతో కట్టేసిన సే ఇప్పుడు మనిషిని అలా నిలబెట్టేసి వాడి చుట్టూ త్రాళ్ళనిలాగా పాదాల నుంచి శిరస్సు దాకా చుట్టూ వెళ్ళిపోయి ముడివేసేసారనుకోండి ఆ త్రాళ్ళని అప్పుడు ఇంకా వాడు కదల్లేదు ఏమీ చేయలేడు అలా గాలి పీలుస్తూ అలా నెలకొని ఉంటాడు కూర్చొని కూడా కూర్చోలేదు సో మా మానవుడు అటువంటి కర్మబంధములో తగులుకొని ఉంటారు సో శ్రీకృష్ణుడు ఒక చక్కటి స్టేట్మెంట్ ఇంతకుముందు గడిచిన శ్లోకాల్లో చెప్పాడు లోకోయం కర్మబంధన అయం లోక అంటే మనుష్య ఈ మానవుడు కర్మ యొక్క బంధంలో ఉన్నాడు సాధారణంగా మనిషి సంసారము సంసార సర్పదడై ఉంటాడు సంసారమనే విష సర్పము చేత కరువదుడి ఉంటాడు అది ఎలాగ అది ఆ సంగతి మీకు ఎలా తెలుసు ఉంటారేమో చూడండి మనిషిని చూడగానే పైకి ఎంతో గంభీరంగా ఉన్నప్పటికీ లేషము అది కూడా గంభీరంగా ఉంటుంది ఎందుకంటే మన సమాజంలో మన సమాజమే కాదు సర్వత్రా కూడా మానవ సమాజంలో బాహ్యంగా మంచిగా కనపడటానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటారు బాహ్యంగా గొప్పగా కనపడాలి ఇప్పుడు వీధిలోకి వెళ్ళే ముందు ప్రతివాడు కూడా ఇంట్లో ఎక్సెప్షన్ ఏమి ఉండదు వీధిలోకి ముందు ఒక్కసారి అద్దం ముందు నిలబడి కొంచెం క్లాసింగ్ అది సరి చేసుకుని అది కొంచెం పకడ్బుందిగా పెట్టుకుని తర్వాత వేషం షత్తు అది వేసుకుని వెళ్తారు స్నానం చేయకపోయినా పర్వాలేదు లోపల స్నానం చేసి ఉండకపోవచ్చు కొంచెం విభూతి గట్టిగా పెట్టేస్తే స్నానం చేసేది లేదం మీకు ఎలా తెలుస్తుంది విభూతి పెట్టాడంటే స్నానం చేసిన వెంటనే చేసి మొదటి పని ఏమిటి భస్మం పెట్టుకోవడం కాబట్టి మీరు భస్మం పెట్టేసుకుని వెళ్ళిపోతే స్నానం చేసినట్టుగానే ఉంటుంది అది బాహ్యంగా కనపడడానికి మనం చాలా పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంటాము దీనికి ఇంగ్లీష్లో పదం ఉన్నది రెస్పెక్టబిలిటీ అని అంటారు రెస్పెక్టబిలిటీ అంటే మీరు సమాజంలో ఆ బాహ్యమైనటువంటి వేషధారణకి వేషం ఒక్కటే కాదు హావభావములు వేషము ఓవరాల్ అపియరెన్స్ దానికి చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తారు నేను చిన్నప్పుడు ఒక అత్యది వాళ్ళ రాజుగారు సంతర్పణ చేశారు ఆ సంతర్పణకి వెళ్ళడానికి ఒక పేద బ్రాహ్మణుడు మామూలుగా గావన్సా కట్టుకుని బుధుల మీద ఉత్తరీయం పాత ఉత్తరీయం అంగవస్త్రం ఒకటి వేసుకుని వెళ్తే ఆ గేటు దగ్గర ఆపేస్తారే పో రాజుగారి రావడానికి వీలు లేదండి ఏమిటి నువ్వు చూస్తే ముష్టి వెళ్ళ ఉన్న ఉదయం వస్తూ పోనీ ఆయన మహాపండితుడు అప్పుడు ఆయన వెళ్ళి ఎవళ్ళ దగ్గర మంచి తెల్లటి ఉత్తరీయం ద్రోవతి అరుగు తెచ్చుకుని అవి పట్టుకుని వస్తే విభూతి గట్టిగా పెట్టుకుని ఆ ఆ ఉత్తరీయం ఉత్తరీయానికి పెద్ద పెద్ద అంశం అంచు కూడా ఎలా ఉండాలంటే అలాగే మిఠాదుగా ఉండాలి ఇలాగ ఎగుడుదిగుడుగా ఉండకూడదు నిఠాదుగా ఉండాలి అలా వేసుకుని వస్తే ఇంకా దూరం నుంచి చూసి అబ్బో ఎవరో మహాపండితులు వస్తున్నారని చెప్పేసి అయా దయచేయండి లోపలికి తీసుకెళ్ళి మీరు ఈ కథ వినుంటారు మీరు అయినా నేను ఇంకోసారి చెప్పేస్తున్నాను వినండి ఇంకోసారి సో అప్పుడు వడ్డనలు చేసి పరిశోధనం చేసిన తర్వాత ఆ గాయత్రి ప్రోక్షణాది అయిన తర్వాత అన్నాన్ని ఆయన ఆ ఉత్తరీయానికి తినిపిస్తూ ఉంటాడు తిను తినని ఈ ఈ వచ్చిన వాళ్ళందరూ భోజనం బాగా చేశారా లేదో చూడడం కోసం మహారాజు గారు వచ్చారన్నమాట వచ్చి సరే ఆ పంక్తిలో అలా నిడిచి వెళ్తారు కదా అయా మీరు మొహమాట పడకుండా భోజనాలు అవి చేయండి కడుపు నుండి భోజనం చేయండి మమ్మల్ని కృతార్థనలు చేయండి అని పాపం ఆయన చెప్తూ ఈ బ్రాహ్మణుడు కనపడతాడు చూడ్డానికి చాలా మహాగంభీరంగా ఉన్నాడు సో అన్నం తీసి ముద్దలు కలిపి ఈ వస్త్రానికి పెడుతున్నాడు ఏమయా పిచ్చి బ్రాహ్మణ ఈ వస్త్రానికి పెడతాడు ఏమిటి అంటే వస్త్రమే నన్ను లోపలికి తీసుకొచ్చిందండి నా ఆకలిని నా కడుపుని చూసి రానివ్వలేదు బయట నా వస్త్రాన్ని చూసి రానిచ్చారు లోపలికి కాబట్టి ఈ ఆహారం వస్త్రానికే చెందుతుంది అని అంటాడు అప్పుడు ఆ రాజుగారు సిద్ధిపడ్డాడని ఏదో కథ బాహ్య ఆకర్షణకి చాలా ఎక్కువ ప్రాధాన్యాన్ని మనం ఇస్తాం రెస్పెక్టబిలిటీ అంటే మీకు బయట చాలా రెస్పెక్టబుల్గా కనపడాలి ఇది మామూలు లౌకికులలో చాలా అధికంగా ఉంటుంది లౌకికులు వేషధారణ ఇత్యాదులన్నీ కూడా చాలా రెస్పెక్టబుల్గా ఉండిట్లా ఉంటారు ఆ రెస్పెక్టబిలిటీ కోసం కానీ లౌకికులలోనే కాదు వైదికులలో కూడా ఇది అధికం బాహ్యాడంబరానికి ఎక్కువ ప్రాముఖ్యం సర్వత్రా మీకు మానవ స్వభావంలో ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది ఆ రెస్పెక్టబిలిటీ దీంతో ఉన్న రహస్యం ఏంటంటే మీరు ఎంతవరకైతే రెస్పెక్టబిలిటీకి ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటారు అంతవరకు మీరు సత్యానికి దూరంగా మిగిలిపోతారు సత్య ఆవిష్కరణ ఆవిష్కరణమునకు ఈ రెస్పెక్టబిలిటీ మీద ఉండేసిన ప్రేమ అది ఒక పెద్ద ఆటంకంగా నిలబడుతుంది ఎనివే సో బాహ్యంగా మనిషి చాలా రెస్పెక్టబుల్గా కనపడినప్పటికీ అంతరంలో సంసార సర్వ దృష్టి ఉంటాడు